జై గురుదత్త యోగవాసి స్థితి ప్రకరణం నాలుగవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్య శ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగవాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో వింటారు శంబరాసురుడు దేవతల మీద యుద్ధం చేయడానికి దామ వ్యాల కటులను సృష్టించి వాళ్ళ నాయకత్వంలో రాక్షస సైన్యాన్ని దేవతలపైకి పంపించాడు రాక్షస సైన్యం చేతిలో దేవతలు చిత్తుగా ఊడిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే బ్రహ్మదేవుడు చెప్పాడు మీరు ఎలాగైనా పైన కింద పడి దామవ్యాల కటుల్లో వాసనలు కలిగేటట్టు చెయ్యండి అప్పుడు మీకు విజయం సిద్ధిస్తుంది దేవతలు విషయం బాగా అర్థం చేసుకొని కాలం విశ్రాంతి తీసుకుని ఆ తరువాత సరి సమయం చూసుకుని రాక్షసుల మీదకు విరుచుకు పడ్డారు ఈ మాటు చాటుకోగాదు బహిరంగంగానే యుద్ధభేరి మురుగించారు ఎక్కడి రాక్షసులు పోగై దామవ్యాలకటుల నాయకత్వంలో ఎదురుదాడికి దిగారు యుద్ధం బ్రహ్మాండంగా సాగుతోంది నెత్తురు వరదలై పారుతోంది దేవతలదే పైచేయిగా ఉందేమో అనిపిస్తున్న తరుణంలో దేవతలు ఉన్నట్టుండి యుద్ధం ఆపేసి తెల్లజెండా ఎత్తేసి సంధి సంధి అంటూ గొప్ప గొప్ప కానుకలను దామవ్యాలకటుల దగ్గరకు పంపించారు దామవ్యాలకటులు సంధికి సుముఖంగానే స్పందించారు కాని సంధి చర్చలు త్వరలోనే వాగ్యుద్ధాలుగా మారిపోయి మళ్ళీ అసలు యుద్ధం మొదలైపోయింది ఈ మాటు దేవతలు ప్రచ్ఛన్న యుద్ధాలు మొదలుపెట్టారు దాంట్లో కూడా ఓడిపోయి పారిపోయారు పారిపోయారు కదా అనుకుంటుంటే మళ్ళీ అప్సర స్త్రీలను కానుకలుగా పంపించారు కొంతకాలం యుద్ధం ఆగిపోయింది అనుకోకుండా మళ్ళీ మొదలైంది ఒకరినొకరు మోసం చేసుకునే ప్రయత్నాలు జరిగాయి ఇలా వేలకు వేల సంవత్సరాలు యుద్ధాలు ఆగకుండా సాగిపోతూ ఉండే దామో వ్యాల కటుల్లో నిజంగానే కొత్త ఆలోచనలు మొదలయ్యాయి దేవతలంతటి వాళ్ళు అమృతం తగిన వాళ్ళు తమ శరీరాల రక్షణ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో అర్థమైంది దాంతో మనం కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఆలోచన వీళ్లకు మొదలైంది దేవతలు ఇంద్రియ సుఖాల కోసం ఎంత వెంపర్లాడుతున్నారో అర్థమైంది ఎవరికి ధామవ్యాల ఈ ధామవ్యాల కూడా అలాంటి కోరికలే పుట్టాయి దేవతలు ఎలా మోసం చేస్తున్నారో అర్థమైంది వీళ్ళకు కూడా మోసబుద్ధులు మొదలైనవి ప్రాణభయంతో దేవతలు ఎలా పారిపోతున్నారో అర్థమైంది దాంతో ధామవ్యాల కొటులకు కూడా మరణ భయం మొదలైంది ఇలా కొంతకాలం జరిగేసరికి ధామవ్యాల కొట్టులు ఇతర రాక్షస సేనాపతులతో సమానం అయిపోయారు అందువల్లే ఈ మాటు జరిగిన యుద్ధంలో వాళ్ళు ఓడిపోయి ఏటో పారిపోయారు ఎవరు ధామవ్యాలకొట్టులు ఆ ధామవ్యాల కొట్టుల సైన్యం చల్లాచదురు అయిపోయింది బ్రహ్మదేవుడు చెప్పిన లక్ష సంవత్సరాలు ముందుగానే దామవ్యాలకుటుల్ని జయించగలిగాము అని దేవతలు మురిసిపోయారు దామవ్యాలకుటుల పరాజయవార్త తెలిసిన సంభరాసురుడు మండిపడ్డాడు తన మాయాశక్తులన్నీ ధారపోసి సృష్టి చేసిన ముగ్గువీరులు ఇలా వెర్రివాళ్లు అయిపోయారు అని తెలిసేసరికి అతను మహోగ్రుడే ఎక్కడ వాళ్ళెక్కడ ముందు వాళ్లను బంధించండి అని పెడబొబ్బను పెడుతూ దిక్కుల వెంబడి పరుగులెత్తాడు ఆ అరుపులకు బెంబేలెత్తిపోయిన దామాదులు మరింత వేగంగా పరిగెత్తారు ఎటుపోవాలో వాళ్ళకి అర్థం కాలేదు కానీ చిరకాల రాక్షస సాంగత్యం వలకెళ్ళిన సంస్కారంతో వాళ్ళు నరకలోకం వైపు పరిగెత్తారు అక్కడ తమలాగానే భయంకరాకారులుగా ఉన్న యమకింకరులు వీళ్లకు ఆత్మబంధువుల్లాగా తోచారు దామవ్యాలకటరు వెళ్ళి ఆ యమకింకరుల కాళ్ళు పట్టుకుని శరణి వేడారు ఆ యమకింకరులు దామవ్యాలకోటలకు అభయమిచ్చి తమ ఎళ్లల్లో దాచేసి వీళ్లను శంబరాసురుడి నుంచి రక్షించారు ఆ తరువాత దామవ్యాలకొట్టులకు ఎలా జీవించాలి అనే సమస్య ఎదురైంది ఈలోగా దైవం కలిసి వచ్చి యమకింకరులకు ఈ దామవ్యాలకొటలు బుద్ధిమంతులుగా తోచారు అందువల్ల యమకింకరుల్లో ముగ్గురు పెద్ద మనుషులు తమ కూతుళ్లను దామవ్యాల కొటులకు ఇచ్చి వివాహం చేసి ఆలోకంలోనే వృత్తి కూడా ఏర్పాటు చేశారు ఇలా పదివేల సంవత్సరాలు గడిచేసరికి దామవ్యాల కొటులకు దేహబంధాలకు తోడు సంసారబంధాలు దేశబంధాలు బంధుబంధాలు ఇలాంటి దుర్వాసనలన్నీ తామరతంపరగా పెరిగిపోయాయి ఇలా ఉండగా ఒక రోజున యమధర్మరాజు రాజ లేకుండా మారువేషంలో దగరా పరిశీలన కోసం వచ్చాడు అంటే ఇన్స్పెక్షన్ కోసం వచ్చాడు ఆ సమయానికి మామగారుల స్థానంలో దామవ్యాలకటులు విధి చేస్తున్నారు కానీ వచ్చింది యమధర్మరాజు అని తెలియక వీళ్ళు మామూలు ప్రకారంగానే తల మాట్లాడారు దాంతో యమధర్మరాజు అగ్గి మీద వీళ్ళెవరు అని ఆరా తీసి ఈ ధామవ్యాల కటులు చేసిన తప్పులకి వీళ్ళని వీళ్ళ బంధువులని కూడా రౌరవ నారకాలలో పారేయించాడు ఆ శిక్షలు ఒక రకమా నడుములోతో నిప్పుల కుంటల్లో శరీరాలను తగులు ఎంత జరిగినా చావుకు వచ్చేది కాదు మరిగే నూలల్లో వేయించారు రాళ్ల మీద వేసి కొట్టారు ఇలా ఎంతకాలం జరిగిందో లెక్కే తెలియదు ఈ దామవ్యాల కటులు పుట్టడమే రాక్షసవంశంలో పుట్టారు యమకుంకరులకు బంధువులయ్యారు చివరికి యమలోక శిక్షలు అనుభవించారు ఈ అనుభవాల వాసనలో ఊరికే పోలేదు దామవ్యాలకటుల ముగ్గురు పై జన్మలో ఖైదీలను శిక్షించే రాజభటులుగా జన్మించారు ఆ జన్మలో కొన్ని అన్యాయపు పనులు చేసి పై జన్మలో కాకులు అయ్యారు ఆపై జన్మలో గద్దెలయ్యారు ఆపై జన్మలో చిలకలు ఆపైన పైన పందులయ్యారు ఆపైన పైన గొర్రెలయ్యారు ఆ మీద పురుగులు అయ్యారు రామా ఈ విధంగా వాళ్ళు ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి ఇప్పుడు కాశ్మీర్ దేశంలో ఒక కీకారణ్యంలో తరచుగా కారుచుచ్చులు పుట్టే చోట ఒక బురద నీటి గుంటలో చేపపిల్లలుగా బ్రతికీ బ్రతకక చచ్చి చావక జీవచ్ఛవాలుగా జీవిస్తున్నారు రామ దామవ్యాలకటులకు ఇంత దుర్దశ ఎందుకు వచ్చిందంటే వివేకా అనుసంధానం లేకపోవడం వల్లే ఇంచుమించు వాసనారహిత స్థితిలో జీవితం ప్రారంభించిన దామాదులకు ఎలాంటి దుర్గతి పట్టిందో చూపించడం కోసమే ఈ కథ చెప్పాను దేవతలనే గడగడలాడించిన రాక్షస సేనాధిపత్యం ఎక్కడ బురదగుంటలో చాప జన్మ ఎక్కడ అహంకారమే లేని అంతఃకరణ సత్వం ఎక్కడ అహంకార పొరులై పాపిష్ఠి జన్మలను తెచ్చుకున్న దుర్బుద్ధి ఎక్కడ ఇలాంటి పతనానికి కారణం ఏమిటి అంటే వివేకానుసంధానం లేకపోవడమే ఏమిటా వివేకం అహంకారం అనే మొలకలోంచే మహా వృక్షం జన్మిస్తుంది అని తెలియడమే వివేకం అహంకారపిషాచా దామవ్యాళకటాస్య గతసంతో మాయా దానవా స్థితి ప్రకరణం ముప్పై ఒకటవ సర్గ తొమ్మిదవ శ్లోకం దామాదులు ముగ్గురికి మొదట ఉనికి లేదు స్థితి లేదు కాని మాయా మహిమ వల్ల వాళ్ళ ముగ్గురికి సత్తా వచ్చింది ఒక స్థితి కలిగింది కానీ అహంకారం అనే పిశాచం ఆవరించడం వల్ల వాళ్ళ ముగురు ఆర్తిలో పడిపోయారు అంటే సంసార ప్రవాహంలో పడిపోయారు కనుక నీకు రామా అలాంటి పరిస్థితి కలగరాదు అని హెచ్చరించడానికి ఈ కథ చెప్తున్నాను అందుకే నీకు దామ్మవ్యాల కఠన్యాయం కలగగుండుగాకా అని దీవిస్తున్నాడు అంటే రాముడు అడుగుతున్నాడు గురుదేవ మీరు మాట్లాడుతూ అన్నారు అంటే మొదట సత్తలేని ఈ రాక్షసులకు తర్వాత సత్తా వచ్చింది అన్నారు ఇది కుదురుతుంది నా సతో విద్యతే భావ నా భావో విద్యే సతహ అని కదా అమ్మి సిద్ధాంతం అంటే సత్తు లేని లేనిదానికి ఎప్పటికీ సత్తు లేనే లేదు సత్త ఉన్నదానికి ఆ సత్త ఎప్పటికీ పోదు ఇంకా తేలికగా చెప్పాలి అంటే లేనిది ఎప్పటికీ లేదు ఉన్నది ఎప్పటికీ పోదు అని కదా అమ్మి సిద్ధాంతం అలాంటప్పుడు సత్తలేని ఈ రాక్షసులకు సత్త ఎలా వచ్చింది ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం అనే వాక్యం భగవద్గీతలో కూడా యథాతథంగానే ఉంది త్రిమతాచార్యులకు ఈ వాక్యం గడ్డైన వ్యాసఘట్టాలలో ఒకటి కూడా అయినా వీరి దగ్గర నుంచి వారు గాని వారి దగ్గర నుంచి వీరు గాని ఈ వాక్యాన్ని కాపీ కొట్టారు అనుకునే వీలు లేదు ఒకే రకమైన వాక్యాలు వస్తూ ఉండడం వేదాంత గ్రంథాలలో మాములే ఇక వశిష్ఠ మహర్షి రాముడి ప్రశ్నకు చెప్పే సమాధానంలోకి ప్రవేశిద్దాం వశిష్ఠ మహర్షి అంటున్నాడు నిజమేనయ్యా అదే మా సిద్ధాంతం ఉన్న వస్తువే మొదట సూక్ష్మంగా ఉండి తరువాత కొన్ని కారణాల వల్ల అది స్థూలం అయితే అప్పుడు దానికి పుట్టింది అనే వ్యవహారం వస్తుంది మొదట స్థూలంగా ఉన్న వస్తువు కొన్ని కారణాల వల్ల సూక్ష్మంగా మారిపోతే అప్పుడు దానికి పోయిందనే వ్యవహారం వస్తుంది మా ఉద్దేశంలో పుట్టింది పోయింది అనే మాటలకు ఉన్న అర్థం ఇంత మాత్రమే దీనికి భిన్నంగా నిజంగా కొత్తగా ఏదైనా పుట్టి ఉంటే నువ్వు ఏదైనా ఉదాహరణ చూపించు లేదా ఉన్నది పూర్తిగా నశించిపోయి ఉంటే ఆ ఉదాహరణ చూపించు ఒప్పుకుంటాను దానికి రాముడు అంటున్నాడు ఉదాహరణ నేను చెప్పడం దేనికి మీరే చెప్తున్నారు కదా ఎలాగంటే మనబోటి వాళ్ళ అంతా ఉన్నవాళ్ళమని దామవ్యాల కటులు మాత్రం మాయా రాక్షసులని అంటే లేనివాళ్ళని మీరే కదా చెప్పారు మీరు చెప్పింది కూడా న్యాయంగానే ఉంది మనమందరం ఉన్నామనే మాట ప్రత్యక్షంగా తెలుస్తున్న విషయం దామవ్యాలకటులు మాయవల్ల పుట్టారు అంటే లేని వాళ్ళని అర్థమే కదా లేని వాళ్ళ పుట్టుకను మీరు కథలోనే చూపించారు కదా దీనివల్ల మనకు వాళ్లకు తేడా ఉంది అని తేల్చినట్లే కదా కనుక మీ స్వంత ఉదాహరణ కన్నా వేరేగా ఏం కావాలి అంటే వశిష్ఠుడు అంటున్నాడు రామా దామవ్యాల కటులు మాయ వల్ల జన్మించారు అని నేను చెప్పిన మాట నిజమే కానీ మన బోటి వాళ్ళమంతా ఎలా జన్మించామో నేను ప్రస్తావించలేదే ఎండమావుల్లోకి నీరు ఎలా వచ్చిందో అలాగే ఈ ప్రపంచంలోకి వచ్చారు ధామవ్యాల నువ్వు నేను కూడా అలాగే వచ్చావు అయితే ఈ మాట నేను ప్రస్తాపం చేయలేదు ఎందుకంటే తత్వజ్ఞానం మీద సరి అయిన అవగాహన కుదిరే లోపల గురువు తొందరపడి సత్యం జగం మిథ్య అని ఉపదేశం చెయ్యరాదు అలా చేస్తే అజ్ఞాని దిశలో ఉన్నవారు తలకెక్కించోరు సరికదా అపహాస్యం చేస్తారు ఇప్పుడు మనం చేస్తున్న తత్వచర్చ వల్ల నీకు ప్రశ్న పుట్టుతోంది ఏమని దామవ్యాలకటులు మాయ వల్ల పుట్టిన వాళ్ళైతే మనం దేనివల్ల పుట్టిన వాళ్ళము అని నీకు ఈ ప్రశ్న పుట్టింది కానీ సమాధానం తెలియలేదు ఈ దశలో ఉన్నవాణ్ణి కించిత్ జ్యుడు అంటారు అంటే కొంచెం తెలిసిన వాడు అని అలాంటి వాళ్ళ కోసమే నేను ప్రస్తుతం ఈ బోధ చేస్తున్నాను ఈ విషయాన్ని నీకు వైరాగ్య ప్రకటనలోనే చెప్పాను అక్కడ ఏమన్నానంటే వాను అన్నాను అంటే పూర్తిగా తెలియనివాడు గదు పూర్తిగా తెలిసినవాడు గదు అలాంటి వాడికే ఈ బోధ అన్నాను నీకు ప్రశ్న పుడుతోంది కనుక సమాధానం చెబుతాను వినో దామవ్యాలకటుడు ఎలాంటివారో మనము అలాంటివారమే మనం ఎంత మాత్రం పుట్టామో వాళ్ళు అంత మాత్రమే పుట్టారు శృతులు యుక్తులు బ్రహ్మర్షుల అనుభవాలు ఈ సత్యాన్ని నిరూపిస్తూనే ఉన్నాయి అంటే రాముడు అన్నాడు మనమందరం దామవ్యాల కటులు లాంటి వాళ్ళమే అయితే మనకు నిజంగా పుట్టుక లేకపోతే ఈ ప్రపంచం ఇంతమంది జీవులు ఇన్ని వంశవృక్షాలు ఇన్ని జన్మ పరంపరలు ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు ఒకడికి నిద్రలేచి కళ్ళు తెరిచిన దగ్గర నుంచి ఆకాశంలో ఏవేవో వెంట్రుకల ఉండలు గాలిలో తేలిపోతున్నట్లు తన చుట్టూత అలాంటి వండలే ఉన్నట్లు కనిపించింది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు జడలు వేసుకుని వెంట్రుకల ఉండలను ఇంటి వదిలిపెడుతున్నారు అని వాడు తిట్టిపోయసాగాడు వాళ్ళు వీడి పిచ్చారు విని విని చివరికి వీడిని కంటి వైద్యుడి దగ్గరికి తీసుకుపోయారు వైద్యుడు వీడి కళ్ళకు రేచి ఇక్కడే వచ్చిందని అందుకే వీడికి ఆకాశంలో వెంట్రుగల ఉండలు తేలిపోతున్నట్లుగా కనిపిస్తోందని నిగ్గు తేల్చాడు ఇప్పుడు ఈ అనుభవాన్ని ఆ నేత్రరోగి కోణంలోంచి విశ్లేషించు వాడికి చుట్టూత వెంట్రుగల ఉండలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి కనుక అవి సత్యాలు అని వాడంటాడు కానీ వైద్యుడు వంటి ఆప్తులు దాన్ని అంగీకరించడం ఆకాశంలో ఉన్నట్లుండి వెంట్రుకల ఉండలు పుట్టుకు రావడం అనేది యుక్తికి కూడా సమ్మతం చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యవంతుల అనుభవం కూడా దాన్ని ఆమోదించడం లేదు కనుక నేత్రరోగి ప్రత్యక్ష అనుభవంలో ఉన్నా సరే వాడికి కనిపించే వెంట్రుకల ఉండలు అసత్యాలు అని చెప్పక తప్పదు అలాగే అజ్ఞానమనే వ్యాధిలో పడి ఉన్న సామాన్య మానవులందరికీ ఈ ప్రపంచం ప్రత్యక్షంగా అనుభవంలో ఉన్నప్పటికీ అందరికీ అత్యంత ఆప్తమైన వేదం దాన్ని అంగీకరించడం లేదు దాని అస్తిత్వం యుక్తికి కూడా అనుకూలంగా లేదు ఆత్మజ్ఞుల అనుభవం కూడా అలా కనుక ఈ ప్రపంచం లేని వస్తువే ఉండి కూడా ఉన్నట్లు కనిపిస్తోంది అని అంగీకరించక తప్పదు కనుక దామవ్యాలకటులు ఎటువంటి వాళ్ళు మనం కూడా అటువంటి వాళ్ళమే మనం దామవ్యాలకటులనే ముగ్గురిని ఒక గుంపుగాను రామ వారిని మరో గుంపుగాను చేసి ఈ రెండు గుంపుల్లో ఏది సత్యం అని విచారణ చేస్తున్నాం ఈ విచారణను నీకు ఇంకా దగ్గరగా తెచ్చుకో రాముడు వశిష్ఠుడు అని ఇద్దరున్నారు రాముడు ఏమనుకుంటున్నాడంటే ఒకవేళ అబద్ధమైతే వశిష్ఠుడు అబద్ధం కావాలి నేను మాత్రం నిజమే అనుకుంటాడు వశిష్ఠుడు అట్టాగే అనుకుంటాడు ప్రపంచంలో ప్రతి జీవి ఇట్టాగే అనుకుంటే సత్యాన్ని నిగ్గుదేల్చేది ఎలా ఇక్కడే యుక్తిని ఉపయోగించాలి అది మండు అది ఎడారి భూమి అది మిట్ట మధ్యాహ్నం దూరంగా నదిలాగా కనిపిస్తోంది అనుభవజ్ఞుడైన బాటసారి అది నది కాదని ఎండమావని నిశ్చేమం చేశాడు కాని కంటికి జలప్రవాహం కనిపిస్తూనే ఉంది పక్కన ఉన్న కుర్రవాడు ఈ ఎండమావిలోకి నీళ్లు ఎలా వచ్చాయి అని ప్రశ్నించాడు వాడికి ఏమి సమాధానం చెప్తావు నువ్వు అక్కడ నీళ్ళనేవి లేనే ఉన్న ఎండే నీళ్ళలాగా కనిపిస్తుంది అంతే అని చెబుతావు అంతే కదా అలాగే ఈ ప్రపంచంలో రాముడుగా వశిష్ఠుడుగా వెంకయ్యగా పుల్లయ్యగా నేనుగా నుపుగా ఇన్ని రకాలుగా కనిపిస్తున్నది శుద్ధ చైతన్యమే కాని మరో వస్తువు లేనేలేదు ఆ శుద్ధ చైతన్యమే బాహ్య పదార్థాలుగా కనిపిస్తే అప్పుడు దానికి ప్రపంచం అని పేరు పెట్టాము ఆ కనిపించే దశను బంధం అన్నాం అదే శుద్ధ చైతన్యం ఏ బాహ్య రూపాలు లేకుండా కేవల చిదాకారంగా ఉన్నప్పుడు దానికి శుద్ధ చైతన్యమని అధిష్టాన చైతన్యమని పేర్లు పెట్టాం ఈ దశను మోక్షం అన్నాం ఈ చెప్పిన వరుసను బట్టి బంధ మోక్షాలు నిజంగా రెండు దశలే కావు అవి కల్పిత దశలు ఎందుకల్పన ఎండమావిలో నిజంగా ఉన్నది ఎండే అని బోధించడం కోసం ఎలాగైతే ఎండ నీరు అని విభాగం చేసి చెప్పాము అలాగే ఇక్కడ కూడా అవస్థాకల్పన చేసి ఆత్మబోధ చేస్తున్నాం కనుక రామా సర్వత్రినుభూతం నోకించాస్తిభూత శాంతం సదైకమిదమాతమిమాస్క భయభేదమతస్వమాస్వ స్థితి ప్రకరణం ముప్పై ఒకటవ సర్గ నలభై ఏడవ శ్లోకం సత్యవస్తువును దర్శించడానికి రెండు దృక్కోణాలు ఉన్నాయి ఆ పరబ్రహ్మే మనకు కనిపించే ఈ ప్రపంచంగా ఉంది అనేది ఒక దృష్టి అంటే పరమాత్మ మీద మాయా సంసర్గం వల్ల అవ్యక్త మహద్ అహంకార పంచభూతాది పరంపరను ఆరోపణ చేసుకుంటూ పోగా ఈ ప్రపంచం ఏర్పడుతోంది అంటే ఈ ప్రపంచ రూపంగా అన్ని చోట్ల అన్ని విధాల మన చేత అనుభవింపబడేది పరబ్రహ్మే దీని పేరు అధ్యారోప దృష్టి రెండో దృక్కోణంలో ఎక్కడ ఏ వస్తువు లేనే లేదు ఏ అనుభవము లేనే లేదు అంటే దృశ్య ప్రపంచంగా కనిపించే భౌతిక పదార్థాలన్నింటికి కారణం పంచభూతాలని కార్యంతో పోలిస్తే కారణం సత్యం గనక దృశ్యప్రపంచం అసత్యమని పంచభూతాలు సత్యమని ఒక మెట్టు అపవాద చేస్తారు అపవాద అంటే అసత్యాన్ని వదిలి సత్యం దగ్గరకు రావడం పంచభూతాలతో పోలిస్తే హిరణ్య అహంకారం సత్యం ఇది రెండో మెట్టు అలాగే వరుసగా మహత్తు అవ్యక్తం అనే వాటిని కూడా తొలగించుకుంటూ పోతే చివరికి నిర్వికారమైన మార్పులు లేని పరిశుద్ధ పరబ్రహ్మ మిగులుతుంది దీని పేరు అపవాద దృష్టి కాగా అధ్యారోప దృష్టితో చూసిన అపవాద దృష్టితో చూసిన ఎలా చూసినా చెట్ట చివరికి మిగిలేది ఒకటే ఒకటి అదే పరబ్రహ్మ అదే సర్వవ్యాపకం అదే పరిపూర్ణం అదే ఉన్నది కనుక రామ నువ్వు సోక భయ భేదాలను వదిలిపెట్టి ఆ పరిపూర్ణ భావంతో ఉండడం నేర్చుకో శ్రీరామచంద్రుడు వశిష్ఠుణ్ణి ఇలా అడిగాడు గురుదేవ ఈ ప్రపంచం ఎలా కనిపిస్తోంది అని అడిగితే తిరుగులేని సమాధానాలు చెప్పారు అయితే ఈనాడు దామ వ్యాల కటులు ఏ దశలో ఉన్నారో నేను అలాంటి దశలోనే ఉన్నాను ఇలాంటి వాళ్లకు ఈ సంసార దుఃఖం తొలిగిపోయే ఉపాయం ఏమైనా ఉంటుందా ఉండదా అని అడిగాడు అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్పాడు నేను ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నాను దీనికోసమే దామ వ్యాలకటుల చరిత్రలో ఒక భాగాన్ని చెప్పకుండా అట్టే పెట్టేశాను ఇప్పుడు ఆ భాగం కూడా చూపుతాను విను అన్నాడు అని కథాశేషం ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు ఆయన యమధర్మరాజు ఆగ్రహానికి గురై దామవ్యాల కటులు ముగ్గురు రౌరవ నరకంలో పడి నానాతనలు అనుభవిస్తున్న రోజుల్లో వీళ్ళ మామగార్లకి వేళ్ల మీద జాలి పుట్టి యమధర్మరాజు ప్రసన్నంగా ఉన్న సమయం చూసుకుని ఆయన దగ్గరికి చేరి మా వాళ్ళు ముగ్గురికి కష్టాలు పోయే ఉపాయం చెప్పండి స్వామి అని ప్రార్థించారు యమధర్మరాజు కొంచెం ఆలోచించి మీ వాళ్ళు ముగ్గురు తమ స్వంత జన్మకథను ఎప్పుడు పూర్తిగా వింటారో అప్పుడు వాళ్లకు మోక్షం వచ్చి తీరుతుంది ఆ ఇక వాళ్లకు కష్టాలే ఉండవు అన్నాడు అది విని ఆ మామగారులు సంతోషించి వెళ్ళిపోయారు ఆపుచేసి మహర్షిని రాముడు అడుగుతున్నాడు మహర్షి దామవ్యాలకటులు ముగ్గురూ ఇప్పటికి కొన్ని వేల జన్మలెత్తి బురదగుంటలో చేపపిల్లలుగా ఉన్నారని మీరే చెప్పారు ఇలాంటి ఈ జీవులకు తమ కథ వినిపించేదెవరూ విన్నా వీళ్లకు తెలిసేదేమిటి అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామా జన్మ పరంపర అప్పుడే అయిపోయిందనుకోకు ఇక పై జన్మలో వాళ్ళు హంసలై పుడతారు అక్కడ వివేకంతో ఆలోచించే గుణం వాళ్లకు అబ్బుతుంది ఆ పైజన్మలో వాళ్ళు అధిష్టానము అనే నగరంలో జన్మిస్తారు ఆ నగరం పక్కన ప్రద్యుమ్నము అనే చిన్న కొండ ఉంటుంది ఆ కొండ మీద చిన్న ఇల్లు ఆ ఇంటి ఈశాన్యపు గోడలో ఒక చిన్న గూడు ఆ గూట్లో ఒక పిచ్చుకై పుడతాడు వ్యాలుడు ఆ ఇంట్లోనే ఒక స్తంభం ఆ స్తంభం చివరిలో ఒక చిన్న పగులు ఆ పగులులో కొన్ని దోమలు నివసిస్తూ ఉంటాయి వాటిలో ఒక దోమగా పుడతాడు దోముడు కటుడు కటుడేం చేస్తాడంటే ఎక్కడో గోరువంకగా పుట్టి దైవవశాన ఆ ఇంటి పంజరంలో జారతాడు ఆ ఇంట్లో యశస్కరుడనే రాజు దగ్గర పనిచేసే మంత్రి నివసిస్తూ ఆ మంత్రి పేరు నరసింహుడు అతను దివ్యజ్ఞాన సంపన్నుడు తత్వవేత్త అతను ఒకరోజున పంజరంలో ఉన్న గోరువంకం చూసి తన దివ్యదృష్టితో దాని చరిత్ర అంతా తెలుసుకుని ఆ చరిత్రనే పాటగా కట్టి పాడతాడు దామవ్యాల కటులు ముగ్గురు మాయా మాయాకల్పిత జీవులని వాళ్ళ జీవత్వం కల్పితమని ఏ వాసనలు లేని అద్వితీయ చైతన్యమే వాళ్ల యొక్క అసల స్వరూపమని ఈ జన్మ పరంపర అంత భ్రాంతి కల్పితమని ఆ పాటలో ఆ మంత్రి స్పష్టం చేస్తాడు ఆ పాటను వింటున్న గోరువంక రూపంలో ఉన్న కటుడికి క్రమంగా తన జన్మ కథ అంతా గుర్తుకు వచ్చి దాన్నే భావన చేస్తూ తద్భావనాభావితుడై పరబ్రహ్మమయుడై ముక్తిని పొందుతాడు ఇంతలో ఆ పాట ఆ ఇంటి పరివారానికి అంతటికీ నోటికి వచ్చి అందరూ పాడుకుంటూ ఉండగా గోడగూటిలోని పిచ్చుక స్తంభపు దోమ ఇవి కూడా ఆ పాటని విని తమ కథను గుర్తుకు తెచ్చుకుని మోక్షస్థితికి చేరతారు కనుక రామ మంత్రి అనే సత్పురుషుడి సాంగత్యం వల్ల తమ తమ జన్మకథలను నెమరు రూపంలో జరిగిన ఆత్మ వల్ల వాళ్ళ ముగ్గురికీ మోక్షం లభించబోతోంది ఇలాంటి శుభ ప్రయత్నం చేసేవాళ్ల కృషి ఎన్నటికీ వ్యర్థం కాదు దీనికి మంచి నిదర్శనాలు ఎన్నెన్నో ఉన్నాయి శుభ ప్రయత్నాలలో ఉత్తమోత్తమైనది ఆత్మజ్ఞాన ప్రయత్నం దీనికి మొదటి మెట్టు వైరాగ్యం వైరాగ్యం అంటే భోగ్య వస్తువులలో లోగల దోషాలను కనిపెట్టడం ప్రతి చోట దోషాలను కనిపెట్టి అప్పటిదాకా అనుభవిస్తున్న వస్తువులను వదిలిపెట్టడం అంటే అది ఒక దుఃఖమే మొదట ఆ దుఃఖానికి తల ఒగ్గితే కాని వైరాగ్యం పట్టుబడదు వైరాగ్యం పట్టుపడ్డాక భోగవస్తువుల పరిత్యం కష్టంగా ఉండదు కానీ మొదట్లో ఈ కష్టాన్ని సహించుకోక తపదు ఈ సహనం కావాలంటే శమము అనే గుణాన్ని సాధించాలి శమము అనేది మనస్సు యొక్క ధర్మాలలో అంటే గుణాలలో ఒకటి అందుచేత ఇది పరబ్రహ్మస్వరూపమైనది కాదు ఆ దృష్టితో చూస్తే శమము అశమము అశమము అంటే శమం లేకపోవడం ఆ దృష్టితో చూస్తే శమము అశమము రెండూ కూడా దృశ్యకోటిలో చేరినవే సమానమైనవే కానీ బ్రహ్మానందాన్ని అభివ్యక్తం చేసే శక్తి శమానికి మాత్రమే ఉంది ఈ శమం కలగడానికి వృద్ధి పొందడానికి కూడా ముఖ్య సాధనం సజ్జన సాంగత్యం సజ్జనులంటే అహంకారాన్ని జయించిన అహంకారమే జీవులను సంసారంలో పడదూసే శత్రువు అలాంటి అహంకారాన్ని జయించిన సత్పురుషులు అంటే రాముడు అడిగాడు మహర్షి అహంకారాన్ని జయించే ఉపాయం ఏమిటి వశిష్ఠుడు అన్నాడు ఆత్మానుసంధానమే అంటే రాముడు మళ్ళీ అడిగాడు మహర్షి అహంకారం రెండు రకాలుగా ఉంటుందని నేను విన్నాను స్థూల శరీరం నేను అనే భావన ఏర్పడితే అది స శరీర అహంకారమని సూక్ష్మంగా ఉండే బుద్ధి మొదలైన వాటి మీద నేను అనే భావం ఏర్పడితే అది ఆ శరీర అహంకారం అని విన్నాను ఈ రెండూ పోవలసినవైనా అలాగే జాగ్రత్తలో ఉండే అహంకారమే సశరీర అహంకారమని స్వప్నాలలోను పగట కళలలోను కోరికల పొంగులలోనూ ఉండే అహంకారాన్ని అశరీర అహంకారమని కొందరు అంటున్నారు దీని మాట ఏంటి అంటే వశిష్ఠుడు అన్నాడు రామ ఈ విభాగాలు ఏవీ మన చర్చకు పనికి వచ్చేవుకోవు త్రివిధో రాఘవాస్తిహ స్వహంకారో జగత్రయే స్థితి ప్రకరణం ముప్పై మూడవ స్వర్గ నలభై తొమ్మిదవ శ్లోకం ఇది మన లెక్కలో మూడు రకాల అహంకారం ఉంది మనం పైనుంచి కిందకి వద్దాం ఒకటి రెండు అహంకారాలు మంచివే మూడవది చెడ్డది దాన్ని తొలగించుకోవాలి అహం సర్వమిదం విశ్వం పరమాత్మహమ్యుత నాన్యదస్తితి పరమా విజ్ఞేయాహ్యహంకృతి స్థితి ప్రకరణం ముప్పై మూడవ సర్గ యాభయో శ్లోకం ఈ దృశ్య ప్రపంచమంతా నేనే చ్యుతి పరమాత్మను నేనే నాకంటే భిన్నంగా ఎక్కడా ఏదీ లేదు అనే భావం కూడా ఒక అహంకారమే కాని ఇది ఉత్తమ అహంకారం ఇది జీవన్ముక్తులకు ఉంటుంది ఇది వస్తే మోక్షం వచ్చినట్టే దీన్ని పోగొట్టుకోమని ఎవ్వరూ చెప్పలేదు దీనికి భిన్నంగా మరో అహంకారం ఉంది సర్వస్మాతిక్తోహం వాలాగ్రశత కల్పత విదేశా హంకృతి శుభ స్థితి ప్రకరణం ముప్పై మూడవ సర్గ యాభై రెండవ శ్లోకం ఈ దృశ్య ప్రపంచంలో ఏది నేను కాను దేనికి అంటను నేను అన్నిటికంటే సూక్ష్ముని అణువు కంటే అనే భావన కూడా ఒక అహంకారమే ఇది రెండవది ఇది కూడా మంచిదే ఇది కూడా మోక్షాన్ని ఇచ్చేదే కొందరు జీవన్ముక్తులు ఇలా కూడా భావం చేస్తారు దీన్ని కూడా పోగొట్టుకోవలసిన పని లేదు ఇప్పుడు రాముడు అడిగాడు ఈ రెండు భావాలను అహంకారాలు అనవచ్చునా అంటే వశిష్ఠుడు సమాధానం మంచి ప్రశ్నేది ఈ రెండు అహంకారాలు సప్తజ్ఞాన భూమికల్లో ఉండేవారి అనుభవాలే నిజానికి ఏడవ భూమికలో ఉన్న జ్ఞానుల దృష్టితో చూస్తే అహంకారమనేది సత్యవస్తువు కాదు కానీ ఆరవ భూమికలో ఉన్న వారికి ఇంకా దేహం మిగిలి ఉంటుంది అంటే వారింకా జీవించే ఉంటారు ఏదో ఒక రకమైన అహంకారబంధం లేకపోతే వాళ్లకు ప్రాణబంధం నిలిచి ఉండడం కుదరదు కనుక ఆ దశలో వాళ్లకు ఉన్న అనుభూతికే అహంకారము అని పేరు పెట్టారు అది పేరు మాత్రమే నువ్వు గమనించవలసినది ఏమిటంటే అంతా నేనే అన్నవాడిది ఏది నేను కాదన్నవాడిది వేరువేరుదారులు కావు ఒకే అనుభూతిని ఇద్దరూ విభిన్న భాషలలో వ్యక్తం చేస్తున్నారు అంతే అంటే రాముడు అన్నాడు చక్కగా చెప్పారు మహర్షి ఇంకా మూడవ అహంకారాన్ని గురించి చెప్పండి అప్పుడు వశిష్ఠు అన్నాడు ఇది లౌకిక అహంకారం ఈ దేహమే నేను అని బోధించే అహంకారం నువ్వు దాన్ని సశరీర అహంకారమును లేదా అశరీర అహంకారమును ఎన్ని పేర్లు పెట్టినా దేహమే నేను అనే తాదాత్మ్య స్థితిని కల్పించే అహంకారం మానవులకు పరమశత్రువు దీనిచేతనే కదా దామవ్యాల కటులు ఉచ్చ స్థితి నుంచి నీచస్థితికి దిగసారారు అంటే రాముడు అన్నాడప్పుడు ఈ మూడవ అహంకారాన్ని పోగొట్టుకునే ఉపాయం ఏమిటి స్వామి దయచేసి చెప్పండి అంటే వశిష్ఠుడు చెప్తున్నాడు మొదటి రెండు అహంకారాలను బాగా భావన చేసి వాటిల్లో ఏదో ఒకదానిని సంపాదించుకోవడమే దీనికి మంచి మార్గం ఇదే ్రహ్మనిష్ఠులకు సమ్మతమైన మార్గం అంటే రాముడు అన్నాడు గురుదేవా లౌకిక అహంకారాన్ని పోగొట్టుకున్న వాడి స్వరూపం ఎలా ఉంటుంది ఆతడు పొందే ఫలం ఏమిటి వశిష్ఠుడన్నాడు ఆరవ భూమికిలో ఉన్న జీవనముక్తులు ఎలా ఉంటారో వీడలా ఉంటాడు ఫలితం మాట వేరే చెప్పాలా పరమాత్మలో ఐక్యమే ఫలం నాహన్నతే నమకిమే సకలమస్మ్యహమేవా చేతి లద్ధాస్పదం మనసి సంవిదమేవీడ్యాం నీవా స్థితిం పరముపైతి పదం మహాత్మా స్థితి ప్రకరణం ముప్పై మూడవ సర్గ డబ్బై ఒకటవ శ్లోకమిది ఈ దృశ్య ప్రపంచం నేను కాదు ఈ దేహం అసలే నేను కదూ వీటితో నాకేమాత్రం ప్రయోజనం లేదు అని మొదట భావించాలి ఆ తర్వాత ఈ ప్రపంచం నాదే అందరూ నా వాళ్ళే అనుకోవాలి అది కూడా దాటిన తర్వాత ఇది నేనే అనుకోవాలి ఇలా భావన చెయ్యగా చెయ్యగా మనసులో ఒక ప్రశస్తమైన జ్ఞానం చోటు చేసుకుంటుంది అప్పుడు దానికి దృఢమైన స్థితి కల్పించాలి అలా చేసిన మహాత్ముడు పరమబ్రహ్మ పదాన్ని చేరుతాడు రామా ఇది క్రమ ఈ దారిలో నువ్వు నడువు ఇకపోతే దామవ్యాలకటోపాఖ్యానంలో నేను చెప్పదలుచుకున్నది కొంతముంది అది కూడా వింటే కాని నీకు నా భావం స్పష్టం కాదు మనం దామవ్యాలకటుల జన్మల వెంట పరిగెత్తుకుపోయి అసలు నాయకుడు సంబరాసురుడు మాట మర్చిపోయాం మనమే కాదు ఆనాటి దేవతలు అదే తప్పు చేశారు ఆ తప్పే శంభరుడికి వరమైంది తన సైన్యం అంతా చల్లా తన రాజ్యం విచ్ఛిన్నమై తాను పరాజయం పాలైన తర్వాత శంభరుడు మొదట మండిపడ్డా క్రమంగా చల్లబడి తన పరాజయానికి కారణాలు ఏమిటి అని విశ్లేషణ మొదలుపెట్టాడు దామవ్యాల కటులు చేసిన తప్పి ఏమిటో అతనికి అర్థమైంది వెంటనే అతడు కసితో రెచ్చిపోయి ఇలా ఆలోచించాడు ఎవరు శంబరుడు ఇప్పుడు మళ్లీ మరో ముగ్గురు మాయా రాక్షసులను సృష్టి చేస్తాను వీళ్ల పుట్టుకకి కారణం మాయే వాళ్ల పుట్టుకకి కారణం మాయే కానీ ఈ కొత్తవాళ్ల మాయలో కొంచెం తత్వజ్ఞానం కొంచెం వివేకం కలుపుతాను అందుచేత ఇప్పుడు పుట్టబోయే వాళ్ళకి మిథ్యాభావంలో అంటే తల్లకిందు ఆలోచనలు రావు దురహంకారం పుట్టదు కానీ ప్రాప్తకాలే ప్రవర్తిస్తారు అంటే ఎప్పటికీ ఏ సన్నివేశం దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళ జీవసంపుటిలో నా ద్వారా ప్రవేశించిన యుద్ధ సంస్కారం వాళ్ళ చేత సమయానుకూలంగా యుద్ధాలు చేయించేస్తూ ఉంటుంది దేవతలు వీళ్ళని మోహపట్టడానికి ప్రయత్నించిన వీళ్లలో వివేక సంస్కారం ఉంది కనుక వాళ్ళు దానికి లోబడరు అప్పుడు దేవతలు నశించి దిగుతారు శంబరుడిలా ఆలోచించి మాయోత్పాదయామాసూదా స్థితి ప్రకరణం ముప్పై నాలుగవ సరిగ్గా శ్లోకం మళ్ళీ అమ్మాయితో ముగ్గురు కొత్త రాక్షసులను సృష్టి చేశాడు ఎలా సముద్రం బుడగలను సృష్టి చేసినట్టుగా సృష్టి చేశాడు రామ ఈ ఉపమానం ముఖ్యమైంది గుర్తుపెట్టుకో తర్వాత ఉపయోగిస్తుంది కొత్తగా పుట్టిన ఆ రాక్షసులకు భీముడు భాసుడు ధృడు అని పేర్లు పెట్టాడు సంబరాసురుడు భీముడు అంటే శివుడు భాసుడు అంటే కాంతి ధృుడు అంటే ఎల్లకాలం స్థిరంగా ఉండేవాడు శంబరుడు ఆశించినట్టుగానే ఆ ముగ్గురు తత్వవేత్తలై మహావీరులై వెలుగొందారు అనుకున్నట్టుగానే దేవదాన యుద్ధం మళ్ళీ మొదలైంది దేవతలు మొదట్లో దిమ్మెరిపోయినా త్వరలోనే తేరుకుని పూర్వం బ్రహ్మగారు ఉపదేశించిన ఉపాయాలని ఉపయోగించడం మొదలుపెట్టారు భీమభాస ధృడులకు కూడా కొత్త ఆశలు చిగురించేవి కానీ ఇంతలోనే వాళ్లల్లో దాగి ఉన్న వివేకం మేలుకొని ఇది నాకు కావాలి ఇది నాది వీడు నా శత్రువు వీడు నాకు వద్దు అంటున్నావు కదరా ఇది అన్నావే ఆ ఇది ఎవరు నేను అన్నారే ఆ నేను ఎవరు అని ప్రశ్నించడం మొదలెట్టింది ఏమిటి వాళ్ళల్లో ఉన్న వివేకం వాళ్ళకి ఇలాంటి వెంటనే లోపలే వాళ్ళకి విచారణ ప్రారంభమయ్యేది ఆ విచారణలో ఏ ఒక్క పదార్థము సత్యంగా కనిపించేది కాదు అందువల్ల కోరికలు భయాలు మొదలైనవి అన్నీ తుడుచుపెట్టుకుపోతూ ఉండేవి నిత్యశుద్ధమైన చైతన్యం ఒక్కటే సత్యం అనే అనుభవం ఎప్పటికప్పుడు మళ్ళీ నవనవలాడుతూ చిగురులెత్తుతూ ఉండేది ఇంతలో దేవతలో విరుచుకు మీద పడేవారు భీమభాసృడులు ప్రాప్తకాలలు కనుక వెనక ముందు ఆలోచించకుండా జయాపజయాల శంకలు లేకుండా శంబరుడి మీద రాగం కానీ దేవతల మీద ద్వేషం కానీ లేకుండా ఎదురు దాటికి దిగేవారు ఏది ఎలా జరుగుతుందో దాన్ని అలాగే జరగనివ్వడమో వీళ్ళ ప్రధాన లక్ష్యంగా ఉండదు ప్రాప్తకాలత్వం అంటే ఇదే రాక్షసుల పక్షాన్ని యుద్ధం చేయడం కోసం తాము పుట్టారు కనుక ఆ పక్షాన్ని యుద్ధం చేయడం తమ కర్తవ్యం అనే భావంతో ఆ ముగ్గురు రాక్షసులు యుద్ధం చేస్తూ ఉంటే దేవతలకు దిమ్మ తిరిగిపోయి తలో పక్కకు పారిపోవలసి వచ్చేది ఇలాంటి పరిస్థితిలో ఉన్న దేవతలు అందరూ మెల్లిగా ఒక చాటు ప్రదేశానికి చేరి విచారించుకుంటే బ్రహ్మగారు చెప్పిన లక్ష సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదని తాము తొందరపడి దామవ్యాలకటులను పారద్రోలడం పొరపాటైందని అర్థమైంది ఇక ఈసారి బ్రహ్మగారి దగ్గరికి వెళ్లడానికి మొహం చల్లక దేవతలు అందరూ కలిసి విష్ణుమూర్తిగారి కాళ్ల మీద పడి శరణు వేడారు విష్ణుమూర్తి వాళ్లను సన్న మందలించి పుట్టిన మాయా దానవులను చంపితే లాభం లేదయ్యా అసలైన మొదటి మాయా ఆ సంభరాసురుడు వాణ్ణి సంహరిస్తే కానీ మీ సమస్య తీరదు అది మీకు మించిన పని కనుక మీకోసం నేనే ఆ పని చేసి పెడతాను అప్పటిదాకా నా లోకంలోనే దాక్కుని ఉండండి అని ఓదార్చి తనే స్వయంగా బయలుదేరి సరాసరి సంభరాసురుడితో తలబడ్డాడు ఎవరు విష్ణుమూర్తి ఆ యుద్ధంలో భీమభాస ధృడులు ముగ్గురు వచ్చి శంబరుడికి అండగా నిలబడ్డారు కానీ విష్ణుమూర్తి పరాక్రమం ముందు వాళ్ళంతా మిడతల్లాగా అయిపోయారు ఆ యుద్ధంలో తన పరవారంతో సహా శంబరుడు శమించిపోయాడు అంటే అణగారిపోయాడు రామ ఈ పదం గుర్తుపెట్టుకో గాలిలో వెలిగే దీపాలు గాలి వల్లే ఆరిపోయినట్లుగా భీమభాస ధృడులు ముగ్గురు ఆ యుద్ధంలో విష్ణుమూర్తి వల్ల ఆరిపోయారు వీళ్లలో ఏ వాసనలు మిగిలి లేవు కనుక ఆరిపోయిన దీపాల కాంతి ఆ చుట్టుపక్కలలో అణగారిపోయినట్టుగా వీళ్ళ ముగ్గురికి గమనం అనేది లేకుండా పోయింది వాళ్ళకు లోకాంతర్గమనం లేదు జన్మాంతర్గమనము లేదు వాళ్ళు దేహం పోకముందు ఏ సర్వాత్మ భావనలో ఉన్నారు అలాంటి సర్వాత్మ స్థితిలోనే దేహం పోయిన తర్వాత కూడా ఉన్నారు రామ వాసనరహితులైన జీవన్ముక్తుల మరణం ఇలా ఉంటుంది దీని బట్టి తెలుసుకో తస్మాద్వాసనయా అబద్ధం ముక్తం నిర్వాసనం మనహ స్థితి ప్రకరణం ముప్పై నాలుగవ సరిగా ఇరవై శ్లోకం ఇది వాసన ఉంటే మనసుకు బంధం వస్తుంది వాసన పోతే మనసుకి ముక్తి వస్తుంది నిజానికి మనస్సనే దీపానికి వాసనలు నూనెలాంటివి సత్యమైన సమీచీనమైన అంటే కపటాలు లేని ఆలోచనలు చేస్తే ఈ వాసనా తేలు ఇంకిపోతుంది అది పోతే మనస్సనే దీపం అడగారిపోతుంది ఈ కనిపించే ప్రపంచంలో సత్యం అణువంతైనా లేనేలేదని భావించడమే సత్యభావన ఆ కారణం వల్ల అసలు భావించవలసిన అవసరమే లేదని గ్రహించడమే సమీచీన భావన ఇదే సమయగక్షణం ఇదే చక్కటి చూపు రామ శంబరాసురుడికి మాయాశక్తులు వివేకజ్ఞానం రెండూ ఉన్నా కూడా ఈ చక్కటి చూపు లేకపోవడం వల్ల అతనికి ఇలాంటి సర్వాత్మ భావన లభించలేదు కాని సాక్షాత్తుగా విష్ణు మరణించాడు కనుక ప్రాప్తి మాత్రం దక్కింది విష్ణుమూర్తి యొక్క ప్రభావం ఏమిటో నీకు తెలుసు కదా కనక రామ పిల్లవాడు పిశాచాన్ని చూశానని భ్రమలో పడితే వాడికి పిశాచం అనే ఆలోచనను క్రమక్రమంగా తొలగించుకుంటూ రావాలి దానికోసం ఆ పిల్లవాడి వివేకాన్ని పెంచుకుంటూ రావాలి అలాగే మనస్సుకు వాసనలు అహంకారము పడితే వాటిని దామవ్యాల కటాదుల చరిత్రను బోధించడం ద్వారా తొలగించుకుంటూ రావాలి అసలైన శుద్ధ చైతన్యం ఎలా ఉంటుందనే విషయాన్ని భీమభాసృఢాదుల చరిత్రల ద్వారా బోధించాలి అహంకారం వల్లే దామాదులు నరకానికి పోయారని అహంకార రాహిత్యం వల్లనే భీమాదులు ఎన్ని వ్యవహారాలు చేసినా చివరికి ముక్తినే పొందారని మన మనసుకు మనమే బోధించుకుంటూ ఉండాలి ఈ మాట చెప్పడం కోసమే నీకు ఇంతకథ చెప్పాను అంటూ వశిష్ఠుడు ఈ ఉపాఖ్యానాన్ని ముగించి పై చర్చిలోకి ప్రవేశించబోతున్నాడు ఇక్కడ మనం ఒక్క క్షణమాగి ఈ ఉపాఖ్యానం మొత్తాన్ని సింహావలోకనం చేసుకోవలసి ఉన్నది ఈ కథ పేరు దామ వ్యాల కటు ఉపాఖ్యానం దామ అంటే దారం వ్యాలం అంటే పాము కటము అంటే సాప వేదాంతంలో భ్రాంతికి రెండు ఉదాహరణలు ప్రధానాలు తాడు ఉన్న చోట పాము కనపడితే అది ఒక పెద్ద భ్రాంతి అదే రజ్జు సర్ప భ్రాంతి దానికే మాటలు మారిస్తే దామవ్యాల భ్రాంతి ఈ దామాన్నే అంటే దారాన్నే పడుగు పేకలుగా అల్లితే వస్త్రం వస్తుంది లేదా చాప కటం వస్తుంది ఈ వస్త్రం అంటే ఏమిటి అని విశ్లేషణ ప్రారంభించాం చర్చ తేలక మళ్ళీ దారాలన్నీ పీకి చూసాం పీకితే ఏముంది వస్త్రం లేదు పడుగులు లేవు పేకలు లేవు వట్టి దారం ఉంది ఈ దారాన్నే పోగులు పోగులుగా ఉంటే దారం అంటున్నాం ఉండగా ఉంటే దార పొండ పడుగు పేకలుగా మలుచుకుంటే వస్త్రం అంటున్నాం కనుక వస్త్రం అనేది ఎక్కడి నుంచో కొత్తగా వచ్చిన సత్యవస్తువు కాదు తాడు మీద పాములాగా ఇది కూడా ఒక భ్రాంతే ఇది దామఘట భ్రాంతి దారమే సాప అయిన భ్రాంతి మనం చూసే ప్రపంచం అంతా ఈ రెండు రకాల భ్రాంతిమయ పదార్థాలతోనే నిండి ఉంది అందుచేత ఈ దృశ్య ప్రపంచం యొక్క తత్వాన్ని బోధించడానికి వశిష్ఠ మహర్షి దామ వ్యాల కటులనే ముగ్గురు మాయాజీవులను తీసుకున్నాడు ఇప్పుడు చెప్పుకున్న భ్రాంతులలో దారం అంటే దామ సత్యం ఉన్నట్లుగా మనం మాట్లాడాం ఇది ఎలా వచ్చింది ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక మంచి ఉదాహరణ చెప్పుకోవచ్చు నీళ్లు అలలు బుడగలు ఇదే ఆ ఉదాహరణ సామాన్యుల దృష్టిలో నీరు వేరు బుడగ వేరు దేని ఆకారం దాన్ని అయినా లోతుగా చూస్తే నురగే బుడగ బుడగే అల అలే నీరు కనుక అన్నింటికీ మూల కారణమైంది జలం జలానికి మరో పేరు సంబరం వశిష్ట మహర్షి తన కథానాయకుడికి ఈ పేరే పెట్టాడు తను ఈ దృష్టితోనే పేర్లను పెట్టాననే విషయాన్ని సముద్రం బుడగలను సృష్టించినట్లుగా శంబరుడు భీమాదుల సృష్టి చేశాడు అనే చోట వ్యక్తం చేశాడు అలాగే దామవ్యాల చేత పరిణతం యథా స్థితి ప్రకరణం ముప్పై నాలుగవ సరిగా ముప్పై నాలుగవ శ్లోకం మనసే తాడుగా పాముగా చాపగా పరిణామం చెందినట్లుగా ఆత్మే దృశ్యరూపంగా కనిపిస్తుంది అనే చోట కూడా వ్యక్తం చేశాడు నీరు అనడానికి సంస్కృతంలో అనేక పదాలు ఉంటే వశిష్ఠ మహర్షి శంబరం అనే పదాన తీసుకున్నాడు ఎందుకంటే ఆవృణోతి అని వ్యుత్పత్తి శం అంటే శాంతి దాన్ని ఆవరించేవాడు సంబరుడు శాంతిని ఆవరించేది మాయే అందుకే శంబరుడు మాయవి ఈ సంబరుడు తొలిగిపోతే ఏం మిగులుతుంది అంటే శం మిగులుతుంది అంటే శాంతి మిగులుతుంది దీన్ని సూచించడానికే కవి సంబరాసుర సంహార ఘట్టంలో పోయాడు శామ అని ప్రయోగించాడు ఇంద్రియ విషయాల జ్ఞానం తత్వ విషయాల జ్ఞానం ఈ రెండూ కూడా మాయలో భాగాలే ఎందుకంటే బంధమోక్ష వ్యవస్థ అనేది అవిద్యులో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది కనుక అందుకే శంభరాసురుడు దామవ్యాల కటులను మాత్రమే కాక భీమభాస ధృడులను కూడా సృష్టించగలిగాడు భీముడంటే శివుడు కవి ఇక్కడ ఈ పదాన్ని సత్యవస్తువు అనే అర్థంలో ఉపయోగించాడు భాసుడు ఉంటే వెలుగు కవి ఈ పదాన్ని జ్ఞానం అనే అర్థంలో ఉపయోగించాడు ధృడు అంటే ఎల్లకాలం ఉండేవాడు కవి ఈ పదాన్ని అనంతం అనే అర్థంలో ఉపయోగించాడు ఈ మూడు కలిస్తే ఏమైంది సత్యము జ్ఞానమనంతం బ్రహ్మ అనే వేదవాక్యం ఏర్పడుతుంది సత్యము జ్ఞానము అనంతము అయినదే పరబ్రహ్మ అని ఆ వాక్యం చెబుతోంది అందువలనే భీమభాసృడులు దేహం చాలించినప్పుడు ఏ లోకానికి వెళ్ళలేదని ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోయారని చెప్పారు పరబ్రహ్మతో తాదాత్మ్యాన్ని పొందిన బ్రహ్మ విద్వాద్వరిష్ఠులకు ప్రాణోత్క్రమణం ఉండదని వాళ్ళు సర్వాత్మభావాన్ని పొందుతారని ఉపనిషత్తులలో పలుచోట్ల నిరూపించిన విషయాన్నే వశిష్ఠ మహర్షి ఇక్కడ కథారూపంగా పెట్టాడు ఇంకా విష్ణువు అనే పదానికి సర్వవ్యాపి అయిన పరమాత్మ అనర్థం ఆయన శంబరుడితో తలపడ్డాడు అంటే మాయతో తలపడ్డాడు మాయ పరమాత్మని ఆశ్రయించుకుని ఉండి పరమాత్మనే వేస్తుంది అది మాయ స్వభావం అందుకే ఉత్పత్తి ప్రకరణంలో బంధం ఈశ్వరుడికే అని వశిష్ఠ మహర్షి చెప్పాడు ఈశ్వరుడి కృప ఎవరి మీద ప్రసరిస్తుందో ఆ జీవుల విషయంలో మాయ పూర్తిగా లేనిది అయిపోతుంది వాళ్ళు పూర్తిగా ముక్తులవుతారు భీమాదురుకు జరిగింది అదే మరి ఆ పెద్ద మాయ ఏమవుతుంది అంటే సంభరాజుడు ఏమవుతాడు అది పూర్తిగా పోదు అణిగి ప్రళయంగా పడి ఉంటుంది అందుచేతనే కవి శంబరుడు శమించాడు అన్నాడు తర్వాత మళ్లీ కొత్త కల్పం వచ్చినప్పుడు మాయ మళ్లీ తల ఎత్తుతుంది ఈ చక్రం అనాది ఈ కథలో దేవతలంటే ఇంద్రియశక్తులు బ్రహ్మ అంటే సృష్టి చెయ్యాలనే ఆసక్తిలో ఉన్న రజోగుణం అందువలనే రజోగుణ సహకారంతో ప్రవర్తించిన ఇంద్రియ శక్తులు కొంతవరకే జయాన్ని సాధించి తర్వాత ఓడిపోయాయి ఆ తర్వాత తప్పు తెలుసుకుని విష్ణుమూర్తి రూపంలో ఉన్న సత్వగుణాన్ని ఆశ్రయించినప్పుడు విష్ణుమూర్తే వాళ్ల కోసం శ్రమ చేసి విజయం సాధించిపెట్టాడు కాగా సామాన్యంగా రజోగుణ తత్పరులై ఉండే సామాన్య మానవులు మొదట భక్తితో సత్వమూర్తి అయిన భగవంతుణ్ణి ఆరాధించాలని ఆ తర్వాత ఆయననే విశ్వవ్యాప్ అయ్యన పరమాత్మగా గుర్తించాలని దీనికి ఆత్మవిచారణే మార్గమని మనస్సుకు గల బంధాలు పోగొట్టే మోక్షోపాయం ఇదేనని వశిష్ఠమహర్షి ఈ కథలో సంకేతపరుస్తున్నాడు ప్రతిజీవి మాయ వల్లే జన్మెత్తుతున్నాడు వాడి వంశవృక్షానికి మొదటి విత్తు మాయే కాని ప్రతివాడు ఆ మాట మరచి తన శరీరం పుట్టిన దగ్గర నుంచి అది దాకా ఉండే కథను తన కథ అనుకుంటున్నాడు అలా కాక తనకు మొదటి బీజమే అని మాయి దగ్గర నుంచి ఇప్పటిదాకా కథను తెలుసుకుంటే అదే నిజమైన ఆత్మకథ అవుతుంది ఈ కథ తెలిసిన వాడికి మాయవల్లే తనకు ఇన్ని శరీరాలు వచ్చాయని తన యొక్క అసలు స్వరూపం శుద్ధ చైతన్యమేనని తెలుసుకుంటాడు అదే మోక్షం ఈ విషయాన్నే కథలో యమధర్మరాజు ఇచ్చిన వరంగా వశిష్ఠ మహర్షి సంకేతపరిచాడు మీ వాళ్ళ ముగ్గురు తమ స్వంత జన్మకథను పూర్తిగా ఎప్పుడు వింటారో అప్పుడు వాళ్ళకు కష్టాలు పోతాయి అన్నాడు యమధర్మరాజు పూర్తిగా కష్టాలు పోవడము అంటే మోక్షమే పూర్తిగా జన్మకథను వినడం అంటే ఇప్పుడు చెప్పుకున్న ఆత్మవిచారమే ఇలాంటి ఆత్మ చేస్తే ఎంతటి నీచుడికైనా సరే మోక్షం వచ్చి తీరుతుంది అని చెప్పడానికే వశిష్ఠ మహర్షి పిచ్చుకకు దోమకు గోరువంకకు మోక్షం వచ్చినట్టుగా వర్ణించాడు దోమకే ఆత్మవిచారణ వల్ల మోక్షం లభిస్తే మానవ జాతిలో ఒక జాతికి లభించి మరొక జాతికి లభించకపోవడం ఉంటుందే ఇదే వశిష్ఠ మహర్షి ఆ కూతం అంటే మనసులో మాట అలాగే ఆ జీవులకు తమ జన్మకథలు చెప్పినవాడు మంత్రి మంత్రికుమారుడు అన్నారు మంత్రి అంటే మంత్రం గలవాడు మంచు ఆలోచన కలవాడు జ్ఞాని అని అర్థం అతడే సద్గురువు అనేది ఇక్కడ సంకేతం ఇవి కాక కథలో ఎక్కడికక్కడ కొన్ని సంకేతాలను ప్రస్తావించుకోవడం జరిగింది శ్రోతలు మరొక్కసారి వెనకటి కథను ఈ సంకేతాల దృష్టితో మననం చేస్తే కథ హృదయానికి బాగా హత్తుకుంటుంది ఈ విధంగా సంకేతమయమైన కథను వినిపించిన మహర్షి తన చర్చను ఇలా ముందుకు సాగిస్తున్నాడు వశిష్ఠుడు అన్నాడు రామా పరిశుద్ధాత్మలోంచి మనస్సనే మాలిన్యం ఎలా పుట్టింది అని నువ్వు అడిగావు ఆ చర్చకు ఇది సమయం కాదని ముందు మనస్సనేది ఎలా వచ్చిందో విచారించాలని నేనన్నాను దాని మీద ఈ విషయంలో వివిధ మతాల ఏమి చెబుతున్నారో తెలుసుకుని వారి దృష్టులన్నీ భ్రమలని వేదమార్గం ఒక్కటే సత్యమార్గమని మనం నిర్ణయించుకున్నాం ఆ సందర్భంలో సామాన్య మానవుడికి జీవన్ముక్తి సాధనలో నిజమైన సాధనం మనస్సేనని దాన్ని అజాగ్రత్తగా ఉంచుకుంటే పైకి వెళ్ళిన కూడా పడిపోతాడని అదే మనసును జాగ్రత్తగా ఉంచుకుంటే సూటిగా మోక్షమే వస్తుందని చెప్పుకున్నాం అందుకు నిదర్శనంగా దామవ్యాల కఠోపాఖ్యానాన్ని భీమభాస దృఢోపాఖ్యానాన్ని కూడా చెప్పుకున్నాం రామ ఇంకా బంధ మోక్షాలకు రెండింటికీ కారణమైన ఈ చిత్తం శమించిపోయే ఉపాయాలు ఏమిటో విచారించవలసి ఉంది ఇక ఆ ప్రయత్నం చేద్దాం అన్నాడు వశిష్ఠమహర్షి ఇక వశిష్ఠమహర్షి తన బోధను దాసూరవరప్రదానము అనే కథ వైపు దానికి పూర్వరంగంగా ఆయన ముప్పై ఐదవ సర్గ నుంచి నలభై ఆరవ సర్గ దాకా అంటే పన్నెండు సర్గలపాటు సుదీర్ఘమైన సైద్ధాంతిక చర్చ జరిపాడు ఈ చర్చ ఒకంత సాంకేతిక పద సమ్మిశ్రితమై ఒక్కొక్క చోట పునరుక్తిలాగా కనిపిస్తూ కొంచెం జటిలంగా సాగింది అందువల్ల ఈ సర్గల సారాంశాన్ని కొంచెం వెనుక ముందులకు అన్వయించుకుంటూ వీలైనంత సంగ్రహంగా చెప్పుకుందాం ఈ చర్చను వశిష్ఠుడే ప్రారంభించాడు ఆయన ఇలా అన్నాడు రామా బంధం తొలిగిపోయి మోక్షం రావాలంటే చిత్తం అంటే మనస్సు శమించిపోవాలని నేను చెప్పాను బంధ మోక్షాలకు మనస్సుకు సంబంధం ఏమిటంటావేమో ఇక్కడే జ్ఞానసారవంశం ఉంది శ్రూయతార్యం బంధ తో మోక్ష ఉక సర్గ మూడో శ్లోకం భోగాల మీద కోరికే బంధం ఆ కోరికను వదిలిపెట్టడమే మోక్ష కోరికను వదిలిపెట్టడం ఇవి రెండూ మనసు పనులే కనుక మనసుకు భందమోక్షాలకు ఉన్న సంబంధం ఇదే రామ ఈ విషయాన్ని మరో రకంగా కూడా చెప్పుకోవచ్చు సర్వే స్వాత్మని స్వచ్ఛే యేషోహమితి భావన ఏ తద్బంధనంలోకే స్వ వికల్పోపకల్పితం స్థితి ప్రకరణం ముప్పై ఐదవ సర్గా ముప్పై తొమ్మిదవ శ్లోకం ఇది ఆత్మ సర్వవ్యాపి అయి ఉండగా ఆ మాట మర్చిపోయి తనలో తనే ఏవో వికల్పాలు కల్పించుకుని ఇదిగో ఈ దేహంలో ఉన్న వాణ్ణే నేను అనే భావన ఏదైతే ఉందో అదే బంధం రామా గమనించావు కదా ఈ నిర్వచనంలో కూడా భావనే బంధం అని దీనికి వ్యతిరేకమైన భావనే మోక్షం అనంతో నిశ్చయ విలీయతే స్థితి ప్రకరణం ముప్పై ఐదవ సర్గ ముప్పై ఎనిమిదవ శ్లోకం ఇది అనంతుణ్ణి నేనే అనే నిశ్చయంతో పరిమితత్వకల్పన రూపమైన బంధం నశిస్తుంది అంటే మోక్షం లభిస్తుంది ఇప్పుడు కూడా బంధ మోక్షాలనేవి మనస్సుకు సంబంధించినవే అని చెప్పినట్లే అవుతోంది అంటే రాముడ్ అన్నాడు ఇంతకు మనస్సు అంటే ఏమిటి గురుదేవా అంటే వశిష్ఠుడు చెప్పాడు దృశ్యదృష్టి స్ఫుటాయేయం సాహ్యవస్య తన్మయత్వంచూపం విద్ది నేతరతు స్థితి ప్రకరణం ముప్పై ఐదవ సరిగ్గా నలభై ఏడవ శ్లోకం ఇది మన చుట్టూతా రకరకాల దృశ్యాలు కనిపిస్తున్నాయి ఈ కనిపించేవన్నీ నిజంగా ఉన్న వస్తువులా లేక అవి లేకపోయినా మనకు కనిపిస్తున్నాయా నిజంగా లేకపోతే ఎలా కనిపిస్తాయి అంటావా నిజంగా లేకపోయిన స్వప్నంలో పర్వతాలు కనిపించడం లేదా అలాంటివి కాదండి స్థిరంగా చాలా కనిపిస్తున్నాయి అంటావా చాలాకాలం కల్పిస్తున్న మాట నిజమే కానీ వీటికి ఒక మొదలు ఒక ఉన్న మాట ఖాయమే కదా అంటే మొదటికి వెనకాల అవి లేవు చివరికి తర్వాత అవి లేవు అటూ ఇటూ లేక మధ్యలో మాత్రం కనిపించేవి సత్యం కావడానికి వీలు లేదు కనుక మనకు కనిపించే ఈ దృశ్యాలన్నీ దృశ్య సత్యమైన దృశ్య పదార్థాలు కావు దృశ్య రూపంలో ఉండే ఈ దృష్టులన్నీ అసన్మయములు అంటే లేని పదార్థాన్ని ఉన్నట్లు చూపించేవి అయితే చిత్రం ఏమిటంటే లేనిపోని ఈ దృష్టుల వల్ల ద్రష్టకు ఒక తన్మయత్వం ఏర్పడుతుంది అంటే ఆ దృశ్య దృష్టిలతో తారాత్మ్యం ఏర్పడుతుంది అంటే ఆ దృశ్య దృష్టిల యొక్క వాసనలు గడ్డ కట్టినట్లు అవుతుంది ఈ దృశ్య దృష్టి తాదాత్మ్యమే మనసు యొక్క అసలైన స్వరూపం ఇదే మనసు యొక్క నిర్వచనం అంటే తేలేదేమిటంటే వెనకటి జన్మలలో ఈ జీవికి ఏర్పడిన వాసనలు గడ్డకడితే ఆ గడ్డ పేరే అని తేలింది నువ్వు మేల్కొని ఉండగా నీకు కొన్ని అనుభూతులు కలిగాయి వాటిలో కొన్ని గడ్డ కట్టగా నీకు ఒక స్వప్న వచ్చింది ఆ స్వప్నలు నీవొక రాజు అయ్యావు ఆ రాజుకు ఒక నిజంగా మాట్లాడితే ఆ మనస్సే ఆ రాజు ఆ స్వప్న మనసు ఎక్కడి నుంచి వచ్చింది మెలకువలోని నీ వాసనల ఆ గడ్డ ఆ రాజు మనసు అలాగే వెనకటి జన్మల ద్వారా సంక్రమించిన వాసనల గడ్డ ఇప్పటి నీ మనసు అవుతుంది కనుక రామ నీ వాసనలే నీ మనసు ఇది గ్రహించు ఇందాక బంధం అంటే రెండు నిర్వచనాలు చెప్పుకున్నాం ఆ నిర్వచనాలకు సారాంశం ఏమిటంటే వాసనలను పెంచుకోవడమే బంధం వాటిని తుంచుకోవడమే మోక్షం అని మనస్సు ఒక విత్తనం వంటిది విత్తనాన్ని మామూలుగా నాటితే ఏ విత్తనాన్ని నాటేవో ఆ చెట్టే వస్తుంది కానీ నాటే ముందు ఆ విత్తనానికి కొంత సంస్కారం చేస్తే దాని వల్ల పుట్టే చెట్టు మామూలు చెట్టులాగా ఉండదు అమ్లం మధురస మధురం మధురంజితం బీజం ప్రతి విష అకల్ స్థితి ప్రకరణం ముప్పై ఐదవ సర్గ ఇరవై శ్లోకం పుల్లగా ఉండే చింతకింజను చెరుకు రసంలో బాగా నానబెట్టి అనగా కొన్ని రకాల ప్రక్రియలు చేసి తర్వాత దానిని నాటితే అప్పుడు పుట్టే చెట్టు చింత చెట్టులాగానే ఉన్నా దాని పళ్ళు మాత్రం పుల్లగా కాక తీయగా ఉంటాయి అలాగే అదే చింతవిను చేదుగా ఉండే వేపరసంలో నానబెట్టి అంటే కొన్ని రకాల ప్రక్రియలు చేసి నాటితే అప్పుడు పుట్టే చెట్టు చింత లాగే ఉన్నా దాని పళ్ళు పుల్లగా కాక చేదుగా ఉంటాయి రామ వృక్ష ఈ వివరాలన్నీ నువ్వు చదువుకున్నావు ఈ అనుభవం కూడా నీకుంది వాసనల గడ్డ అయిన ఈ మనసు కూడా చింతగించలాంటిదే దీన్ని సద్భావన రసాలలో నానబెడితే అది ఉత్తమ మనస్సు అవుతుంది అప్పుడది మోక్షానికి కారణం అవుతుంది శ్రోతలో ఇక్కడ ఒక వైజ్ఞానిక విషయాన్ని గమనించవచ్చు హైబ్రిడ్ మొక్కల తయారీని పోలిన ఒకనొక బొటానికల్ టెక్నిక్ ఏదో ఒకటి ఇక్కడ దృష్టాంతంలో ప్రసక్తమైంది ఇది వృక్షశాస్త్రం కాదు కనుక ఇంతకన్నా వివరాలు చెప్పే అవకాశం యోగవాసిష్టంలో ఉండదు కానీ ఆనాటి వారికి ఇలాంటి సీడ్ మ్యానిప్యులేటివ్ టెక్నిక్స్ తెలుసునని దీనివల్ల మనకు తెలుస్తుంది దీన్ని ఎలా ఉంచి అసలు విషయానికి పెడదాం వశిష్ఠుడు అంటున్నాడు కనక రామ నువ్వు సద్భావనం అభ్యసించు ప్రతి ఒడికి నేను పరిమిత్రుడిని అని నాకు మార్పులు ఉన్నాయని ఒక తప్పుడు నిశ్చయం అప్రయత్నంగానే ఏర్పడుతోంది దాన్ని మళ్ళీ మనస్సుతోనే తిరగదిప్పుకోవాలి నేను అనంతుణ్ణి నేను సర్వేశ్వరుణ్ణి అని భావన చేయాలి ఇదే సద్భావన ఈ సద్భావన వల్ల క్రమంగా మనస్సు అనేది లేకుండా పోతుంది మనసోభ్యుదయో నాశ మనోనాశో మహోదయ జ్ఞమనోనాశమభ్యేతి మనోజ్ఞ వివర్ధతే స్థితి ప్రకరణం ముప్పై ఐదవ సర్గ పద్దెనిమిదవ శ్లోకం రామ ఈ మనసు ఒక విచిత్రమైన పదార్థం మనసు వృద్ధి పొందిందంటే అది నశించిపోయినట్టే మనస్సు నశించిందంటే అది నిజంగా పెరిగినట్లే నిజంగా తెలిసిన జ్ఞాని మనస్సు నశించిపోతుంది ఏమీ తెలియని అజ్ఞాని మనస్సు తెగ పెరిగిపోతుంది జై గురుగత్త